జ్యేష్టరాజం బ్రహ్మస్పద ఆనశ్వం వన్మోతు సాదిపత సదాశివసార శంకరాచార్యమ్యమాన్ స్మాచార్యపర్య వందే గురు పరంపరా సన్నసస్సు మహాబాహో దుఃఖమాప్తుమయో యోగయక్ నిర్బ్రహ్మణిగచ్చే మహాబాహో సన్యాసస్ అయోగక కర్మయోగము లేకుండా ఆప్తుం పాఠించుట దుఃఖం కష్టము కర్మయోగ జీవితాన్ని మనం కొంతకాలం జీవించాలి కర్మయోగ జీవితం జీవించాలి కర్మ జీవితం కాదు కర్మజీవితాన్ని ఎలాగో జీవిస్తారు పామురుడు పండితుడు అందరూ సమానంగా కర్మ జీవితాన్ని జీవిస్తారు ఎందుకు తెలుసునండి ప్రాణం ఉన్నంతకాలం కర్మ ఉంటుంది ఇంకా వేరే రీజనే అక్కర్లా పశుపక్ష్యాదులందు కూడా చేష్ట ఉంటుంది మనిషిలో కూడా చేష్ట సంకల్పపూర్వకమైన చేష్ట మనిషిందు కూడా ఉంటుంది కర్మ అంటే సంకల్పూర్వకమైన చేష్టకి కర్మాధి కాబట్టి కర్మజీవితం ఎలాగూ ఉంటుంది కానీ ఆ కర్మజీవితము కర్మయోగ జీవితంగా తీర్చిదిద్దబడ సో అది ఎలాగా కర్మని కర్మయోగంగా తీర్చిదిద్దులాగా కర్మేంద్రియాలు ఉన్నాయి ఈ కర్మేంద్రియాలతో చేష్ట చేస్తాము ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంది కనుక కర్మేంద్రియాలు చేష్ట చేస్తా చేష్ట చేయకుండా ఉండలేదు ఇది ఎలాగంటే ఫ్యాన్ లాగా ఫ్యాన్లు స్విచ్ ఆన్ చేసిన తర్వాత అది తిరగకుండా ఉండలేదు తిరగాల్సిందే స్విచ్ ఆన్ చేస్తే తిరగాల్సిందే ఆ విధంగా సో ఆ కర్మలను మీరు సంసారం వైపు ప్రవహింపజేస్తే అంటే దీని లక్షణం ఎలా ఉంది ప్రవాహము అంటే ఎలాగంటే స్వార్థము అంటే ఈగో ఉంటుంది అహంకారము ఆ కర్మ ఫలాన్ని అహంకారం వైపు ఆకర్షించుట అలా చేస్తే కర్మలని అంటే స్వార్థబుద్ధితో అంటే తనకైన ఒక కామలను తీర్చుకోవటం కోసము ఆ కర్మని చేస్తే ఆ కర్మ బంధిస్తుంది లోపోయం కర్మ బంధన బంధిస్తుంది చెడ్డ కర్మ బంధిస్తుంది మంచి కర్మ బంధిస్తుంది తన కోసం చేసిన కర్మ స్వార్థబుద్ధితో చేసిన కర్మ స్వార్థబుద్ధితో మీరు పరధనాన్ని అపహరించారనుకోండి బంధిస్తుంది సో దుఃఖాన్ని కలిగిస్తుంది పాపము దుఃఖము స్వార్థబుద్ధితో దానం చేశారనుకోండి బంధిస్తుంది పుణ్యము సుఖము బంధము అది వాస బంధం తప్పుడు మొత్తానికి బంగారు సంఖ్యల బంధమా ఇనప సంఖ్యల బంధమా అని తేడాయే బంధం మాత్రం ఖాయం సో కాబట్టి ఈ కర్మ ఎప్పుడూ మనుషుల్ని బంధిస్తూనే ఉంటుంది స్వార్థం కొరకు కర్మ ఫలాన్ని ఆకర్షించడం మానేసి కర్మలు చేశారనుకోండి అప్పుడు కర్మఫలాన్ని తన వైపు ఆకర్షించకపోతే ఆ కర్మఫలం ఎటువంటిది సమాజం వైపు పోతుంది అనొచ్చు మీరు పరోపకారం వైపు పోతుంది అనొచ్చు లేకపోతే ఈశ్వరుడి వైపు ప్రవహిస్తుంది అని అనొచ్చు ఈశ్వర అర్పణ బుద్ధితో ప్రీతి కొరకు చేశాడు అనుకోండి దానం దాత ఏమిటి అద్దా పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు ఇచ్చిన ధనాన్ని నేను నా జీవులోనే పెట్టు కూర్చోవడం కాదు దాన్ని ప్రవహింపజేయాలి అది అప్పుడే ఆ ధనం క్షేమం కాబట్టి నేను దాన్ని ఈశ్వరుడు ఇచ్చిందాన్ని మళ్ళీ ఈశ్వరుడిగా సమర్పిస్తున్నాను ఈశ్వరుడు బీద భిక్కి రూపంగా మన ముందు ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడిగా సమర్పిస్తున్నాను అని కనుక చేసినట్లయితే అది కర్మయోగం నాకు అమెరికాలో ఒక డాక్టర్ కలిసి మంచి పెద్ద డాక్టర్ కార్డియాలజిస్ట్ మంచి డాక్టర్లకి మంచి శాలరీలు అవి బాగా ఉంటాయి బాగా వెల్ టుడూ ఇండియన్ డాక్టర్స్ అందరి డాక్టర్స్ డాక్టర్స్ ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ నేర్ వెల్ ఆయన ఒక ప్రిన్సిపల్ బాధిస్తున్నాడు ఆయన ఆయన చెప్పాడు నా దేవుడు హుండీలో డబ్బులు వేయనండి అని ఎందుకంటే నా డబ్బులు నాకు దేవుడు డబ్బులు ఆ డబ్బులు ఖర్చు పెట్టే ఖర్చు పెట్టడం ఫలానా విధంగా ఖర్చు పెట్టాలి నాకు ఒక ఆకాంక్ష ఉంటుంది దేవుడు హుండీలో వేసామనుకోండి వాడేవడో ఖర్చు పెడతారు మనం చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టవచ్చు ఖర్చు పెట్టకపోవచ్చు జనరల్గా ఎవరికైనా మహాత్ములు కనుక ధనం ఇచ్చి మీరు ఫలానా విధంగా ఖర్చు పెట్టండి అని కోరినట్లయితే మహాత్ములు అలాగే ఖర్చు పెడతారు మోస్ట్లీ అలా చేస్తారు సాధారణంగా అదొక ప్రిన్సిపల్ మీరు ఈ ఈ ఖర్చు పెట్టండి అని ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకోవడం అంటూ తటస్థ తీసుకోకపోతే లేదు తీసుకోవడం అంటూ తటస్థిస్తే మృదయాస్మనం తీసుకోకర్లేదు అలా ఇస్తూనే ఉంటారు తీసుకోవడం అన్నవసరం అంత అవసరమో అంత తీసుకుంటే బాగుంటుంది తీసుకున్నంత మటుక్కు ఆ తీసుకున్న దాన్ని మీరు ఫలానా విధంగా ఖర్చు పెట్టండి అని కనుక వారు చెప్పి ఇచ్చినట్లయితే మనం తీసుకున్నట్లయితే సరిగ్గా అదే విధంగా ఖర్చు పెట్టండి కాబట్టి ఖర్చు పెట్టింది మనమైనా సంకల్పము వారిదే కాబట్టి అదొక పద్ధతి అలా కాకుండా మీరు తీసుకెళ్లి హుండీలో వేశారనుకోండి అది ప్రభుత్వం ఖాతాలో పడిపోతుంది వాళ్ళు తోచినట్టు వాళ్ళు ఖర్చు పెడతారు మన ఇచ్చ ఖర్చు పెట్టడం కాబట్టి నేను హుండీలో వేయను నాకు ఇష్టం ఏంటంటే ఆయన చెప్పింది ఆయన ఇచ్చేవిటంటే భేదవాళ్ళకే అన్నం పెట్టడం తల మీద గూడు లేని వాడికి గూడు ఏర్పాటు చేయటం విద్యకి కష్టపడేవాడికి విద్యాధనాన్ని ఇవ్వటం విద్యకి వ్యవస్థను ఏర్పాటు చేయటం ఇది నాకు ఈ పనులు చేస్తాను అదంతా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను హిందీలో వేస్తే ఈశ్వరార్పణ బుద్ధి అవి ఇది కాదా నా అభిప్రాయం అడిగారు నేను చెప్పే మీరు మీరు చాలా మంచి పని చేస్తున్నారు నేను అలాగే ఒకప్పుడు నాకు అటువంటి అనుభవంగా కలిగింది నేను తిరుపతి వెళ్ళాను ఇప్పుడు ఓ మాట తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం చేసి బయటకు వచ్చేసి నేను జైల్లోకి పది రూపాయలు అప్పట్లో పది రూపాయలు అంటే చాలా విలువ వంద రూపాయల కైతాలు ఇంకా కనపడేవి కావు రూపాయలు తీసి హుండీలో వేద్దామనుకున్నాను వెదా అనుకునేప్పుడు దూరంగా ఒక కుంటి వాడు లేనివాడు దూరంగా ఎక్కడ ఈ హుండీ పక్కనే ఉంటాయి కదా అక్కడ షాప్స్ అన్నీ ఆ షాపుల్లో బుష్కెత్తుకుంటూ ఒక రెండు కాళ్ళు లేకుండా డేకుతో ఒకటి కనపడ్డాడు నాకు ఓహో వీడు వెంకటేశ్వర స్వామి నిజమైన వెంకటేశ్వర స్వామి వీడియోల్లో ఆలోచించుకున్నాడు అని అనిపించి ఆ హుండీలో వేయడానికి అటు వెళ్ళిన వాడిని ఆ హుండీ ఉంటుందో చోట అక్కడికి వెళ్ళిన వాడిని వెనక్కి లాగేసుకుని మళ్ళీ జైల్లో పెట్టేసుకుని యువతలకు వాడికి ఇచ్చాను ఆ దగ్గర ఇచ్చి నేనేమని సంతోషించానంటే వెంకటేశ్వర స్వామికి నేను ఇచ్చాను అని నేను సంతో స్వామికి సమర్పించాను ఇవ్వడం కాదు సమర్పించుకున్నాను అని నేను అది నాకు కలిగిన అనుభవం ఆయన అదే పెద్ద లెవెల్లో చేస్తున్నారు కాబట్టి అది దాంట్లో స్వార్థం కోసం చేస్తున్న దానం కాదు దానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ తర్వాత ఏదో అవుతుంది అలా చేయట్లేదు ఆయన అహంకారం లేకుండగా దానం చేస్తున్నాను అది కర్మయోగం ఇది దానమే అది దానమే ఈ దానం బంధిస్తుంది ఆ దానము మోక్షానికి దారితీస్తుంది కాబట్టి కర్మ అంటే కర్మయోగము అంటే కేవలం పూజా పురస్కారాలు చేస్తేనే కర్మయోగం మీరు అనుకోద్దు పూజలోకి చేసి దానాలు చేసింది కూడా కర్మయోగం కాకపోవచ్చు అలా కర్మయోగం ఐతీరాల్నే సంబంధమైన లేదు మామూలు లౌకిక కర్మలు చేస్తే కర్మయోగం కాదని వైదిక కర్మలు పూజాధికము చేసినట్లయితే కర్మయోగం అనుకుంటే అది తప్పది అది కరెక్ట్ కాదు మీరు చేసిన కర్మ ఏదైనా సోకాళ్ళు లౌకికమైన సోకాళ్ళు పూజాధికమైన మీరు నిస్వార్థంగా మూడు కారణాలను చెప్తాను ఒకటి అంతఃస్కరణ శుద్ధి కొనకు చేయడం లేదా ఈశ్వర ప్రీతి కొరకు చేయడం లేదా లేదా సమాజ రూపీ పరమేశ్వరుని యొక్క ఆరాధన కొరకు చేయటం మూడే కారణాలు మీరు ఏ మూడు ఇంటర్ మీరు ఏ లెక్క పెట్టుకున్నా ఆ రకంగా కర్మను ఆచరిస్తే దానికి కర్మయోగము అని ఆ కర్మయోగం ఉండాలి కర్మయోగంలో సారము ఏంటండి గీత యొక్క సారము ఏమిటని అడిగారు రామకృష్ణ ప్రవహించి ఆయన ఏమన్నారంటే గీతని పదిసార్లు విశ్వరిగా అనమన్నారు మీకు సారం బయటకు వస్తుంది గీతని గీత అనే మాటని వేగంగా పదిసార్లు అనమన్నారు గీత గీత గీత గీత గీత గీత గీత గీతా గీత అంటే మీకు ఏం వినపడుతోంది ఆ గీత గీత గీతా గీ దీర్ఘం వినబడుతోంది తాగి అంటే త్యాగి అని అర్థం అది గీత యొక్క సారము త్యా ఆధునిక కాలంలో సకారాన్ని యకారంగా మాట్లాడరు అనరు ఎందుకంటే నాలుికను కొద్దిగా సృష్టి చేయాల్సి ఉంటుంది సృష్టి చేయరు యూజ్గానే పలుకుతారు సో కాబట్టి త్యాగి అనవయ అంటే తాగి అని అనేసి ఉంటుంది ముఖ్యంగా బెంగాలీ భాషలో తాగి అంటే త్యాగి కాబట్టి గీత యొక్క సారం మీకు బయటపడిపోయింది కదా గీత యొక్క సారం ఏమిటంటే త్యాగము రినౌన్సియేషన్ అది గీత యొక్క సారం రినౌన్సియేషన్ లేకపోతే అది గీత సారము కానీ కాబట్టి కర్మ చేసినా రిణ రినన్సి రినౌన్స్ చేయాలి ఏమిటి రనౌన్స్ చేయాలి ఫలాన్ని రనౌన్స్ చేయాలి కర్మఫల త్యాగ అన్నిటికంటే శ్రేష్టము కర్మఫల త్యాగం ఈత పన్నెండో అధ్యాయంలో ఉంది శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగా ఛాంతి అనంతరం శాంతి కంటే మోక్షమే సో కర్మఫల త్యాగం చేసినట్లయితే అదే కర్మయోగం ఆ యోగం ఉన్నవాడు అంటే గృహస్థిగా ఉన్న బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కర్మలు చేసి త్యాగం చేయటం ఫలత్యాగం అంటే నిస్వార్థంగా చేయటము అని అర్థం ఉంటో కర్మఫల త్యాగం చేయటం అంటే నిస్వార్థంగా చేయటం అలాగా వీడు త్యాగానికి అలవాటు పడ్డవాడు వీడు సన్యాసం తీసుకుంటే ఆ సన్యాసం శోభిస్తుంది ఎందుకంటే సన్యాసము యొక్క సారము త్యాగమే సన్యాసం అంటే త్యాగానికే సన్యాసం అనిపే ఏదైనా కొంత త్యాగం చేయాలి కదా ఏ త్యాగము చేయకుండా అలా పట్టుకూర్చుంటాయి అన్నీ పట్టు కూర్చుంటే అవుతుంది సపోజ్ సన్యాసం వచ్చేసుకుని ఆశ్రమం వాళ్ళతో సంబంధాలు పెట్టేసుకుని వాళ్ళ వ్యవహారాలను తలదొచ్చేస్తూ వాళ్ళ దాంట్లో అన్నింటిలో కలగజేసేసుకుంటాం ఇంకే ఇంకొక లౌకిక వ్యవహారాలన్నీ పెట్టేసుకుంటూ త్యాగం చేసినట్టు తన మటుకి ఒక సంతృప్తి అంటే నేను త్యాగం చేశాను త్యాగం చేశాను అంటే మళ్ళీ త్యాగం కాదా త్యాగము సన్యాసము యొక్క సారము కర్మయోగం యొక్క సారమేమిటి త్యాగమే అక్కడ త్యాగమే కర్మయోగం యొక్క సారము త్యాగం లేని కర్మ కర్మయోగం ఎందుకు నీ త్యాగం పూర్వతమైన కర్మకే కర్మయోగము అనుకో కాబట్టి రెనౌన్సియేషన్ చిత్త త్యాగ అది గీత యొక్క సారము వీడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు త్యాగం చేయలేదు బృహస్థిగా ఉన్నప్పుడు త్యాగం చేయలేదు వానప్రస్థాశ్రమంటూ ఏమీ లేనేలేదు అసలు ఉన్నా దాంట్లో త్యాగం చేయలేదు ఇప్పుడు కాషాయం కట్టేసుకుని సన్యాసం పుచ్చేసుకున్నప్పుడు త్యాగం చేసేస్తా వచ్చేస్తుందా హఠాత్తుగా హఠాత్తుగా సన్యాసం పుచ్చుకోగానే త్యాగబుద్ధి వచ్చేస్తుందా త్యాగబుద్ధి ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం చేయాలి కాబట్టి అయోగత సన్యాస దుఃఖం ఆప్తం ఈ సన్యాసం పుచ్చుకున్న తర్వాతనే ప్రాక్టీస్ చేస్తాము అంటే పర్వత యాత్రకు వెళ్తా కైలాస పర్వత యాత్రకు వెళ్ళే ముందు రెండు కండిషన్స్ కొంత ప్రాణాయామం చేయటం కొంత నడకనే అభ్యాసం చేయటం ఇదొందు చేయమంటారు నేను అక్కడికి వెళ్లే చేస్తానంటే ఎక్కడ ముందుతుంది అక్కడికి వెళ్ళే చేసివాడు చేస్తాడు ఎవడో ఒకడు చేస్తాడు అసంభవము అంటారు లేదు కష్టము కానీ అసంభవం అనలేదు అక్కడికి వెళ్ళే ప్రాణాయామం ఏదో అక్కడే చేసేసి ఆక్సిజన్ రే తక్కువగా ఉన్న అట్మాస్ఫియర్లో కాలక్షేపం చేసేసి అక్కడే నడిచేసి కింద మీద పడి నడిచేసి మతానికి ఫినిష్ చేసుకుని వచ్చేస్తాడు కానీ కష్టపడతారు ఓ నెల రోజులు రోజు రెండు మూడు మైలు నడిచి నడవడం అభ్యాసం చేసి రోజు ఆ పౌకండ్ సేపు చేస్తే అంత కష్టపడక్కర్లేదు అలా వెళ్ళి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందిని సహించేసి యాత్ర పూర్తి చేసుకుని చక్క అలాగే సన్యాసం కూడా సన్యాసం పుచ్చుకున్న తర్వాత త్యాగాన్ని నేర్చుకోవాలంటే కష్టం అవుతుంది నేర్చుకోవచ్చు కష్టం కాబట్టి దుఃఖం ఆప్తం అయోగక అర్జునుని లక్షణం శ్రీకృష్ణుడికి బాగా తెలుసు అదేవిధంగా ఉదయా నీకెందుకు నీకు అలవాటు లేని అలవాటు లేని అవకాశంలాగా అది అరగదు నీకు సన్యాసం అంటే ఏమంటు చక్కగా గృహస్థిగా ఉండు ఎందుకంటే ఆయన అరగదని వివాహాలు చేసుకున్నాడు ఎక్కడ సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసి వేసుకున్నాడు ఉద్యోగా ఇప్పుడు ఇప్పుడు ఆవేశంలో పెళ్లి సన్యాసం అంటున్నాడు కానీ ఒకటా ఒకటా ఒక సందర్భమా సో అంతటి సంసారికి హఠాత్మతిగా ఏదో పెద్ద ఆవేశం గురించి వచ్చేసి నేను సన్యాసం పిచ్చేసుకుంటానంటే అలా వర్కౌట్ కాదండి సన్యాసిస్తు మహాబాహో దుఃఖమాప్తం అయోగుడు యోగం అంటే కర్మానుష్ఠానం పద్ధతిలో కర్మానుష్ఠానం చేస్తే కర్మత్యాగం చేసేది కర్మ సన్యాసం చేసేది ముందే యోగంలో ఏం లేదు ముందే కర్మత్యాగం అని మొదలుపెట్టకూడదు అది వర్కౌట్ కాదు దీనికి స్టాండర్డ్ దృష్టాంతం ఒకటి ముందు చెప్పాను నేను అయినా నేను ఇంకొకసారి దృష్టి చేస్తాను ఆ దృష్టానికి ఏంటంటే కొత్త కోడలు వచ్చింది అత్తగారు ఇంటికి కొత్త కోడలు వచ్చింది ఈ మామూలుగా ఏదో బీఎస్సీ ఏదో చదివి వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయికి అత్తగారు చెప్పారు అమ్మాయి ఇవాళ వంటను ఇవ్వండు వచ్చిన పది రోజులపై ఎప్పటికో చెప్పారు పాపం ఇవాళ వంటను వంట అంటే పాతకాలపు ఇళ్ళు పాత పద్ధతిను అంటే ఊడెని స్తవ్వు అలాగనమాట నువ్వు చక్కగా పొయ్యి వెలిగించు దాన్ని గిన్నె పెట్టు దాంట్లో సగం నీళ్లు పోయి ఆ నీళ్లు మసలయ్యే సమయం వచ్చేప్పటికి కడిగిన బియ్యం దాంట్లో స్లోగా దాంట్లో పొయ్యి ఆ తర్వాత మూత పెట్టేసి అది అర్పించడం అవుతుంది దానికి ఏదో ఒక ఉంటుంది అలాగిన తర్వాత బియ్యం చేసేవి ఆ తర్వాత పూర కూడా చేసేసి ఆ తర్వాత పొయ్యి ఆర్పడం మర్చిపోకూడదు పొయ్యిలో అరిపేసి వేయాలి ఆ చెక్కపెళ్ళి నీళ్లు కొద్దిగా చల్ల అర్పేస్తే అవి ఆరిపోతాయి మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి ఆ చెక్కబడి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ రాత్రి వంటకు ఉపయోగపడతాయి ఆ బొగ్గులు అర్పిస్తే ఆ బొగ్గులు నీటి పక్క పెట్టేసుకుంటే అవి మళ్ళీ కుంభలో ఉపయోగపడతాయి కుంబట్లో కాఫీ పెట్టుకుంటే ఈ బొగ్గులు ఉపయోగపడతాయి ఇది మధ్యదేవి పోయి ఆర్పేయాలి ఇదంతా చెప్పింది ఆవిడ చెప్తే ఈ అవరో ఫైనల్ గా అర్పేసి మహాభాగ్యానికి వెలిగించడం అయ్యా ఆర్పేస్తాడు కాబట్టి వెలిగింతడ వారేస్తారా ఎప్పుడు అర్పేసారు వంటంతా అయ్యి అప్పుడు కదా అర్పేస్తా ఎలాగో అర్పస్ కాబట్టి నేను అసలు వెలిగించమే వెలిగించను అని అంటే కాబట్టి కర్మసన్యా ఊరికి ముందే సన్యాసం చేయకూడదండి అన్ని కర్మలు చేసి దుష్కామ కర్మానుష్ఠానం బాగా చేసి ఆ తర్వాత సన్యాసం చేయాలి ఊరికి ముందే నేనే పని చేయను అని కూర్చుంటే అర్పస్సు అలా గురుతుంది కాబట్టి కర్మసన్యాసెప్పుడు చేయాలి కర్మానుష్ఠానం చేసి చేయాలి అని ఆయన సలహా సన్యాసిస్తు మహాబాహో దుఃఖమాప్తు యోగత యోగయుక్తో ముని యోగయుక్తో ముని అక్కడ మీరు రెండు పదాలు యాడ్ చేసుకోవాలి పూర్వం యోగయుక్త పశ్చాన్ ముని అని అది వలస ముని అంటే ధ్యాననిష్ట గలవాడు మననశీలు చేసి మననం చేయండి ఆత్మనిష్ట ఆత్మానుసంధానము చేయాలి అలా మననం చేసుకోవాలి శాస్త్రాన్ని మననం చేయాలంటే శ్రవణం చేసి మననం చేయాలి శ్రవణం చెబితే ఏం మననం చేస్తారు సో ముని అవ్వాలి ముని అంటే మననశీల అంటే అలాగే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇంటర్నల్ అవేర్నెస్లో ఉండిపోయేవాడిని ముని అంటారు ఆత్మనిష్టలో ఉండిపోతాడు ఆ ముని అవ్వాలి మునవ్వాలంటే వాడు ముందు యోగం ఉన్నవాడైతే తర్వాత మునవుతాడు పూర్వం యోగయుక్త పశ్చాన్ మునిహి పూర్వమే యోగం లేదనుకోండి తర్వాత మూనైపోతాడు మూనంటే సపోజ్ కర్మ కర్మలను చక్కగా శ్రద్ధతో ఆచరించి ఆ కర్మలను ఆచరించేప్పుడు త్యాగము కర్మఫల త్యాగమే త్యాగం అంటే కర్మఫల త్యాగమే కర్మను ఆచరించే సందర్భంలో కర్మఫల త్యాగాన్ని అభ్యాసం చేస్తే వాడికి ఆ త్యాగబుద్ధి బాగా అలవాటవు అభ్యాసయోగం అంటారు ఇది యోగా ప్రాక్టీసింగ్ త్యాగబుద్ధి బాగా అలవాటయ్యాక అప్పుడు వాడు ఈ గృహస్థాశ్రమ త్యాగం చేసేసి గీత ఉపనిషత్తులు ధ్యానము బ్రహ్మ విద్య దాంట్లోనే గడిపేసేది జీవితాన్ని అలా గడిపేట అలగనా పాఠం చెప్పే సందర్భం ఉంటే చెప్పడం అయితే మనమే తొలగిపోవడం ధ్యానం చేసుకోవడం అలాగే శాస్త్ర నిష్టలో గడిపేసేటం అది దాన్ని ముని అంట కాబట్టి ముందు కర్మయోగానుష్ఠానం చేసి త్యాగబుద్ధి అలవరుచుకున్నవాడికే కర్మ సన్యాసం చేసి మనం చేసుకోవటం సంభవం అవుతుంది అది సరళంగా ఉంటుంది అలాగే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అదేమీ లేకుండగా రామకృష్ణపురం హంస దృష్టాంతం చెప్పేవారు కాకి హంస దృష్టాంతం చెప్పేవారు హంసకి పాలు నీళ్లు కలిపి పెడితే నీళ్లను నింపెట్టి పాలన స్వీకరిస్తుంది అలాగే మనం కూడా సంసారంలోనే ఉంటాము సంసారంలో ఉంటూ సంసారాన్ని విడిచిపెట్టేసి వివేక వివేకం చేత వైరాగ్యం చేత వైరాగ్యం అంటే విడిచిపెట్టేయటం వివేకం అంటే తేడా తెలుసుకోవటం సంసారంలో ఉంటున్నా ఆ సంసారంలో ఉండే నామరూపములు ఏమని రాగద్వేషాలను విడిచిపెట్టేసి ఆ సంసారానికి అధిష్టానంగా ఉండే ఈశ్వరుణ్ణి పట్టుకోవడం ఇది హంస లక్షణం హంసగతి కాకి ఆ పని చేయలేదు హంస చేసిన పని కాకి చేయలేదు అంచే కాకి తమో హంస సత్వగుణానికి చిహ్నము హంసగతి కాకగతి కూడా తేడాగా ఉంటుంది కాకి ఎగురుతూ చూడండి ఇలా ఎగురుతుంది మళ్ళీ అలా ఎగురుతుంది అలా పైకి ఎగురుతుంది ఎవరికి వస్తుంది ఇటు ఇలాగే ఎగురుతూ ఉంటుంది హంసగతి అలా ఉండదు అలా వెళ్తూనే ఉంటుంది స్ట్రైట్ లైన్లో హంస ఎక్కడో చూసారా హంసగతి హంసగతి అంటే హంసలాటి పక్షులు ఉంటాయి గీచి ఇటువంటివన్నీ అవి అవి ఒక డైరెక్షన్ పట్టుకుంటే ఇంకా అదే డైరెక్షన్లో పొతూ ఉంటుంది అది అది ఇటు ఇటు ఇటు ఇటు కాకిలాగా తిరగదు కాకి ఓసారి ఇక్కడ వాళ్తుంది మళ్ళీ తక్కువ మన అక్కడ అక్కడ దాని గతికి ఏకాగ్రత ఉండదు కాకగతి కాబట్టి కాకిలాటివాడు సన్యాసం పుచ్చుకుంటే కాకిగతిలోనే ఉండిపోతాడు హంసలాటివాడు సన్యాసం పుచ్చుకుంటే ఆ హంసగతిలో ముందుకెళ్ళిపోతాడు కాబట్టి యోగయుక్తో ముని అలాగా ముందు క కర్మయోగానుష్ఠానాన్ని చక్కగా చేసుకుని ఆ తర్వాత మననాన్ని చేసుకుంటే అప్పుడేమవుతుంది బ్రహ్మ అధిగతి వీడు పరమాత్మను పొందేస్తాడు ఆ పరబ్రహ్మ బ్రహ్మ అంటే ఏమీ లేదండి సరస్సులో ఉంటో నేను వేరే ఉన్నాను అనుకుంటే జీవుడు సరస్సులో ఉంటో నేను వేరే ఉన్నాను అనే ఆ ఐసోలేషన్ బుద్ధి ఆ సపరేట్ బుద్ధి లేకపోతే పడే బ్రహ్మ నేను బ్రహ్మనై ఉన్నానని తెలుసుకోవాల్సింది ఏం లేద ఆ నెగిటివ్లే అహం బ్రహ్మాస్మి అని పాజిటివ్గా వర్ణించింది నేను సెపరేట్గా లేను అని తెలుసుకుంటే అదే మోక్షం మీరు గమనించండి ఇంట్లో పది మంది పది మందో ఐదు మందో ఎంతోమంది ఇంట్లో కలిసి జీవిస్తూ ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉంటారు కలిసిమెలిసి ఉన్న రోజుల్లో మనం కలిసిమెలిసి ఉన్నాము అని అనుకోరు ఎలాస్తూనే మనం కలిసిమెలిసి ఉంటున్నాము అలా ఏమనుకోరు అనుకోకుండా చాలా సహజంగా కలిసిమెలిసి ఉండిపోతారు ఆ కలిసిమెలిసి ఉన్న టైంలో ఒకడికి బయలుదేరుతుంది బుద్ధి మనం ఈ కలి వేరింటి కాపురం పెట్టుకున్నాము అని బయలుదేరుతుంది ఆమెకైనా బయలుదేరుతుందో అతనికైనా బయలుదేరుతుంది ఒకసారి ఇంకా ఆ బుద్ధి వచ్చిందంటే వేరింటి కాపురం పెట్టుకోవడానికి ఫార్మాలిటీస్ అన్నీ వర్కౌట్ చేయడానికి నెల ఆరు నెల పడచ్చు సంవత్సరం పట్టచ్చు మొత్తానికి ఆల్రెడీ బుద్ధి వచ్చేసింది అంటే వాళ్ళు మానసికంగా విడిపోయినట్టే లెక్క ఫార్మాలిటీస్ ఏమో ఉంటాయి ఆ బుద్ధి వచ్చిందంటే విడిపోయినట్టే లెక్క సరిగ్గా అదే పద్ధతి సుడిగుండం ఉంది సుడిగుండము అది సరస్సులో భాగంగా సరస్యే అయి ఉందా ఇప్పుడు మూడు పాయింట్లు సుడిగుండం సరస్సుతో ఏ సంబంధం లేకుండా ఉందా లేక సరస్సులో పార్ట్ పార్సల్ ఒక అంశమై ఉండదా లేక సరస్య అయి ఉందా ఏ సంబంధం లేకుండా ఉంది అంటే అది మధ్వమతం నేను ఉరికే ఇలాగే చెప్తున్నాను మీరు అనుకోకుండా ఒక కంపారిజన్ ఇచ్చేస్తున్నా అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం సరస్సులో ఉంటూ సరస్సులో ఒక భాగమై సపరేట్గా ఉంది అంటే విశిష్టాజైతం ఈ సెపరేట్ ఏమీ లేదా ఉరికే నీ మనస్సులో సుడుగుండం అని నువ్వు పెట్టి అక్కడ సుడుగుండం ఏముంది అక్కడ ఉంది నీరుంది సుడిగుండం తర్వాత ఏముంది నీరుంది మధ్యలో ఏదో వచ్చిందంటావు నువ్వు అదా ఉంటే చేయం నాస్తి వర్తమానే తథ ఆది ముందు అంత ముందు లేదు మధ్యలో కూడా లేనట్టే లెక్క నెక్లెస్ ఆదిలో లేదు అంతలో లేదు మధ్యలో వచ్చిందని నీ భ్రమ వాచారంభణం వికారణ నామేయం అది నెక్లెస్ కానే కాదు అది గోల్డే వృత్తికైతే సత్యం అక్కడ అసలు సుడిగుండం అనేది లేనే లేదు ఎక్సెప్ట్ ఇన్ ఇగ్నరెన్స్ డేర్ ఇస్ నో సుడిగుండం డేర్ ఇస్ నో వాట్ టెక్స్ ఓన్లీ ఇన్ ఇగ్నరెన్స్ ఇట్ ఈస్ దే ఉన్నది జలము సరస్సు తప్పింకేమీ లేదు సర్వం కల్విదం బ్రహ్మ ఇది అద్వైతం మీకు ఏది నచ్చితే అది తీసుకోండి నేనేమంటానో తెలుసిన చిన్న వయస్సులో ఉన్నప్పుడు నేను అంటే చిన్న బ్రహ్మచారిగా ఎనిమిదో ఒకటో తొమ్మిదో ఒకటో మెళ్ళో దండింపు పారేసి గాయత్రి చేయమన్నారు అప్పుడు చేస్తున్నప్పుడు ఎలా చేసేవాళ్ళం అంటే ఇక్కడ నేను కూర్చున్నాను గాయత్రీదేవి అక్కడెక్కడో లోపల్లో ఆవిడెక్కడో కూర్చుని చేసేవాళ్ళం గాయత్రి అది ఆ వయస్సు అయిపోయింది ఆ తర్వాత మమైవాంశం జీవలోకే జీవభూత సనాతన మనం ఈ సంసారంలో ఉన్నానే కానీ సంసారానికి చెందిన వాళ్ళం కాదు మనం ఈశ్వరుని యొక్క అంశం ఈశ్వరుడు మనకి బంధువు మనకి ఈశ్వరుడు బంధువు మిగతా వాళ్ళందరూ బంధించే బంధువులే కానీ ఆత్మ బంధువులు వీళ్ళెవరు కానీ కాదు ఈశ్వరుడికే మనకి సంబంధం ఉంటాయి మనం ఈశ్వరునితో సమా సమావేశం తప్పిస్తే సంసారంతో మనకి ఏ సమావేశం లేదు ఇది నెక్స్ట్ స్టేజ్ అది విశిష్టాద్వైతం మనిషి యొక్క గ్రోత్లో ఫైనల్లీ వాట్ ఈజ్ ఈశ్వర దెన్ ఐ మెర్జీ మై సెల్ఫ్ ఇన్ ఈశ్వర దెన్ ఓన్లీ ఈశ్వర ఇస్ గే ఇంకా ఈశ్వరుని కంటే భిన్నంగా అహం లేనే లేదు ఈశ్వరుని కంటే భిన్నంగా అహంను అట్టి పెట్టుకుంటే దాన్ని అహంకారం అంటారా భక్తి అంటారా అహంకారం అని అంటారా కానీ తెలియని భక్తి అంటారు నేనంటాను దాన్ని అవినయము అంట అవినయం అపనయ విష్ణు మీరు తీసుకోండి ప్రార్థనా సత్పథి పుస్తకంలో వస్తుంది అవినయములు పోవచ్చు ఏమిటి అవినయము నీకంటే వేరే నేను స్వతంత్రంగా ఉన్నానని అనుకోవడమే అవినయం ఇంకా అంతకంటే అవినయమే ఉంటుంది వేరేమో నేను అసలు లేనే లేను నువ్వే ఉన్నావు సాల్ట్ డాల్ రామకృష్ణ బ్రహ్మ హంశి చెప్పినట్టు సాల్ట్ డాల్ సముద్రంలో లోతు తెలుసుకున్నాడు ప్రయత్నిస్తే ఏమవుతుంది సాల్ట్ డాల్ సముద్రంలో విలీనం అయిపోయి సముద్రం అయిపోతుంది సాల్ట్ డాల్ తన యొక్క ఉనికిని తన యొక్క వ్యక్తి సెపరేట్నెస్ని కోల్పోతుంది సముద్రం అహం బ్రహ్మాస్మి దట్ ఈస్ టి గ్రోత్ కాబట్టి బ్రహ్మచారిగా పదో ఏటో మధ్వ మతం పాతిక ఏటో ముప్పై ఏటో విశిష్టాద్వైతం నలభై యాభై ఏళ్ళు వచ్చే అద్వైతంలోకి వచ్చేయాలి దట్ ఈస్ ది గ్రోత్ కాబట్టి మూడు మతాలకి మేము సమన్వయం అయిపోయింది కదా డెబ్బై ఏళ్ళు మళ్ళీ ద్వైతం అంటే కుదరదు దాన్ని అజ్ఞానం అని అంటారు ఆ ద్వైతం మీద విశిష్టాద్వైతం మీద అప్పుడప్పుడు కొంత దండయాత్ర చేయడం ఇది వేదాంతుల యొక్క హక్కు జన్మ హక్కు అది కాబట్టి నోబడీ కెన్ టేక్అే దట్ రైట్ ఫ్రమ్ వీ హ్యావ్ ఇట్ మీరు భాష్యాల నుంచి వచ్చింది ఆ రైట్ ఫ్రం అని కనుక సో యోగయుక్తో ముని బ్రహ్మ అధిగతీ బ్రహ్మను పొందేస్తాడు బ్రహ్మను పొందడం అంటే ఏంటండి బ్రహ్మలో విలీనం అయిపోతాడని అర్థం దట్ ఈజీ ఓన్లీ వే టు గెయిన్ ఘటాకాశము మహాకాశాన్ని పొందుతుంది ఎలా పొందుతుంది ఇక్కడ నుంచి ఎక్కడికో వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళి పొందుతుందా ఏమే అలా పొంది ఇది మహాకాశం ఎందుకు అవుతుంది ఘటాకాశం మహాకాశాన్ని పొందేస్తుంది అంటే ఘట పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టేస్తుంది అర్థం నేను ఘటన అంతే అనే పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టేస్తుంది ఓవర్ ఎందుకంటే మహాకాశాన్ని ఆల్రెడీ పొందే ఉన్నది ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొంది వీడు జీవన్ముక్తుడైపోతాడు యోగయుక్తో ముని ఎంత టైం పడుతుంది ఎవరన్నా ఎంత టైం పంటుందో చెప్పగ ఇట్స్ ఏ టైంలెస్ జర్నీ ఇనే పార్ట్లెస్ ల్యాండ్ అని జిడ్ కృష్ణమూర్తి గారు నిర్వచనం దారి లేని ప్రయాణం దారి దారిలో కాలం లేని ప్రయాణం అంటే అర్థమేంటి దేశ కాలంలోకి అతీతమైన ఆత్మనిష్టది తమ స్వరూపంలో తాను విలీనమై కూర్చోవడమే దాంతో దేశం లేదు కాలం లేదు దేశకాలంలోకి అతీతమైనటువంటి స్థితిని చేరుకునుక దానికి టైం ఏమిటి టైం ఎప్పుడు టైం లోపల ఉన్నదానికి టైము దేహానికి టైము మనస్సుకి టైము ఆత్మకి టైం ఏముంది టైం లెస్ సిటీవేసి అయినా సాధన దృష్టితో టైం మాట మాట్లాడతారు ఇది అజ్ఞాని సాధన మార్గంలో ఉన్నవాడు కనుక ఆ టైంలెస్ రియాలిటీ మిగతా తొందరలోనే దొరుకుతుంది ఆలస్యం కాదు అని చెప్తారు ఉత్సాహం కోసం నచ్చితేనా అంటే ఆలస్యం అవుదయా ఎంత ఆలస్యమా పొందరా అన్నది సాధకుడు యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది సాధకుడు కనుక పూర్ణమైన శ్రద్ధ వెంటనే పొందుతారు ఎంత పూర్ణమైన శ్రద్ధ ఉండాలి అంటే రామకృష్ణ బ్రహ్మ చెప్పారు ఒక బ్రహ్మచారి గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మజ్ఞానం రావడానికి ఎంత సాధన చేయాలి ఎంత టైం పడుతుందని అడిగాడు అడిగితే ఆయన చెప్పాడు ఎంతైనా టైం పట్టచ్చు వెంటనే కూడా రావచ్చు అని చెప్పాడు వెంటనే రావడం అంటే అంటే అప్పుడు చెప్పాడు నాతో పాటు స్నానానికి రానున్నారు నది స్నానానికి వెళ్ళారు స్నానం పక్క నిలబడి స్నానం చేస్తుండగా వాడు జుట్టు బ్రహ్మచారికి జుట్టు ఉంటుంది సో బ్రహ్మచారి అంటే జుట్టు ఉండడం బ్రహ్మచారి యొక్క లక్షణం సో ఆ జుట్టు పట్టుకుని వాడిని ఆ నీళ్ళలో ముంచేసేట్టు పెట్టేశారు వాడు మునిగినప్పుడు పిల్ల పట్టుకుని అలా తొక్కు పెట్టేశారు నొక్కు పెట్టేశారు అంటే వాడు ఏంటి గురువు గారు ఏదో పాఠం చెప్తారనుకుంటే ఇంకెక్కడ జబర్దస్తి వ్యవహారం అనుకుని ముందు కొంత మొహమాట పడ్డాడు నీటి లోపల ఎంతసేపు మొహమాట పడతాడు నీటి లోపల వదిలిపెడతారేమో లేదు గురువు గారు కదా పట్టుకున్నది వదిలిపెడతారేమో లేని అలా ఆగాడు థర్టీ సెకండ్స్ ఆగాడు ఫార్టీ సెకండ్స్ ఆగాడు ఇంకా తర్వాత ఆగలేకపోతుంటే ఈయనేమో నొక్కుతున్నాడు అతి కష్టం మీద విధి చేసుకొని పైకి వచ్చేసి గాలి పీల్చాడు ఇప్పుడు అడిగారు నువ్వు కింద నేలలో ఉన్నప్పుడు ఆ పది సెకండ్లు పదిహేను సెకండ్ల టైంలో నీవు ఎటువంటి ఆదుర్ద ఆత నీకు ఉన్నది దేని మీద ఉన్నది అంటే గాలి పీల్చడం మీద ఎంత ఆతృత అంటే ఇంకా చెప్పలేనంత ఆతృత ఉన్నది దానికేల్చడం సరిగ్గా అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని లేకపోతే ఈశ్వరుని సాక్షాత్కారము ఒకటే ఈశ్వర సాక్షాత్ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి అని అంతటి దృఢమైన ఆతృత కనుక ఉన్నట్లయితే వెంటనే కలుగుతుంది కాబట్టి నచిరేన అధిగచ్చ మనం ఎలా ఉంటామంటే తోడ సంసారం తోడ ఆత్మా అన్నట్టుగా ఉంటుంది మనం ఏదీ విధులు పెట్టాం జనరల్లీ మనం దేన్ని విధులు పెట్టాం అసలు త్యాగం లేదంటే జ్ఞానమే లేదు మనం దేన్ని త్యాగం చేయాలి దేహాభిమానాన్ని త్యాగం చేయం ఇల్లు వాటిని త్యాగం చేయడం బహుదూర్ కావండి గృహస్థం నుంచి వానప్రస్థలోకి జరగడానికే మనకి ఇబ్బంది అయిపోతుంది అడిగింది దేన్ని దేన్ని త్యాగం చేయాలి ఎందుకు ఊరికే అనుకుంటే బాగుండదు కూడా మనం దేన్ని విడిచిపెట్టాం అన్నిటినీ అలాగా ఉడింపట్టు పట్టినట్టుగా పట్ట పూర్చుకుంటాం అనేది అసలు లేనే లేదు చిత్త త్యాగం చేయాలి చేతి లెవెల్లో త్యాగం అడ్ లెవెల్ ఆఫ్ హ్యాండ్ జనరాసిటీ సరిపడదు అది లెవెల్ ఆఫ్ ది మైండ్ త్యాగం చేయాలి చిత్త త్యాగం ఇప్పుడు ఎవరి మీద కొంత గ్రీవెన్స్ కంప్లైంట్ ఉందనుకోండి త్యాగం చేయాలి దాన్ని వాడు వచ్చేసి వాడు ఎంత బద్ధశత్రువైనా వాడు వస్తే వాడిని ఆశీర్వదించే స్థాయికి మనస్సు వెళ్ళిపోవాలి దాన్ని త్యాగం చేయాలి ధనాన్ని వస్తుంది వెళ్తుంది ధనం మీద ఏ రకమైన ప్రశ్న ఉండకూడదు దాన్ని త్యాగం చేయాలి ఈ రకంగా హార్ట్ లెవెల్లో ఏవో కొన్ని త్యాగాలు చాలా చేయాల్సి ఉంటాయి కొన్ని విశ్వాసాలు నమ్మకాలు ఉంటాయి వాటిని కొంత పరిశీలనకి పెట్టి ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది ఉంటే పిచ్చి పిచ్చి విశ్వాసాలు పట్టుకున్న వెళ్ళాడుతుంటే కాంట్రడిక్టరీ విశ్వా కాంట్రడిక్షన్స్ అలౌ చేయకూడదు ఏదైనా నువ్వు ఆత్మనిష్టాన ఉండాలి లేకపోతే ఉండాలి కాంట్రడిక్షన్స్ అలౌ చేయకూడదు కాంట్రడిక్టరీగా బతకూడదు దట్ ఈజ్ ప్రాబ్లం జనరల్లీ పీపుల్ ఏం చేస్తారంటే కాంట్రడిక్షన్స్లో బ్రతికేస్తూ ఉంటాయి ఒక ఎంత కాంట్రడిక్టరీగా ఉంటారంటే సర్వం కలివిదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మే ఇదంతా బ్రహ్మేనికి ఎంతసేపు పాఠం చెప్పేసి పాఠం పుస్తకం మూసేసిన వెంటనే ఇంకా బ్రహ్మ ఏమ లేదు ఏమీ మళ్ళీ అన్ని భేదాలు మళ్ళీ మామూలే యథాప్రకారమే ఏది ఏ భేదము తేడా రాకూడదు అన్ని డివిజన్స్ పక్కా పక్కగా ఉంటాయి బ్రహ్మభావన కంట్లో కలికానికి కూడా ఉండదు మళ్ళీ పుస్తకం మొన్నటి పొద్దున్న పుస్తకం తెలిస్తే మాత్రం సర్వం కలిగి బ్రహ్మ అంటే ప్రార్థనలు చేసేప్పుడు సో మనం చాంద్రగా ప్రార్థన చేస్తూ ఉంటాం సో తదాత్మను నిరపేయ ఉపనిషత్సూర్మాస్ సంతు తేమ సంతు ఓం శాంతి శాంతి శాంతి హి అయిపోయింది అక్కడ అలా మెకానికల్గా చిలక పలికినట్టుగా పలికేటం ఆత్మనిష్ట కలిగిన వా కలిగిన సందర్భంలో ఉపనిషత్తులు బోధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవినాయములు ఉండు కాక ఏం ఉపనిషత్తులు నువ్వేమో కామ్యకర్మం చేయమని చెప్పేయా ఏం చెప్పాయో ఉపనిషత్తులు కామ్యకర్మం చేయొద్దని చెప్పాయి సో కామ్యకర్మలు చేయమని చెప్పాయా చేయొద్దని చెప్పయా నా కామ్యాన్ని కురయాత్ నా కామ్యకర్మలు చేయద్దని చెప్పాయి మీకు గృహవామిత్రంలో ఎంత ఈ విచారం అంతా ఉంది కామ్యకర్మ రాశిం వర్ధత్వం అసలు మీ మార్గంలో మీరు సన్యాస మార్గంలో అదే ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళాలంటే కామ్యకర్మాలన్ని కట్ట కట్టి రాశి అంటే మొత్తం అన్నీ మూట కింద కట్ట అవల బారేమన్నారు వర్జయిత్వా కామ్యకర్మాలనే అసలు చేయొద్దన్నారు కామ్యకర్మ రాశి వర్జైత్వ కామ్యకర్మాలనే చేయొద్దన్న నాకు ఆయుర్దాయం జరగాలి ఎందుకు అటువంటి కర్మ ఎందుకు చేయాలి చేయొద్దు నాకేమో ఉన్న ధనం కంటే గొప్ప ధనం రావాలి అటువంటి కర్మ చేయద్దు నాకు ఉన్న శిష్యుల కంటే పది శిష్యులు కావాలి అటువంటి కర్మ చేయనే అసలు అసలు ఏ కామ్యకర్మ చేయద్దు అది ఉపనిషత్ ధర్మం ఉపనిషత్సూ ఏ ధర్మా తేమయ్యి సంతు తేమయి సంతు అది ఉపనిషద్ ఉపనిషత్తు యొక్క ధర్మం సో కామాన్ యొక్క అని మనకి ముండగోపనిషత్తులో పఠోపనిషత్తులో ఎన్నెన్నో వాక్యాలు ఉన్నాయి ప్రజహాత యదా కామాన్ అనే గీతలో ఉన్నట్టుగానే తదా అదృతో భవతి అంటూ బృహదారణ్య ఉపనిషత్తులో గీతలో ఉంటే అక్కడి కాబట్టి ఉపనిషత్తులలో ఉండే ధర్మాలు నా ఇల్లు ఉంది కాక అని మనం నోటుతో అన్నప్పుడు దానికి కాంట్రడిక్టరీగా వెంటనే కాంట్రడిక్టరీగా ఉంటేలాగా వెంటనే ఏమో అదైతే ఏదో కామన పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటే అలాగంటే కామనల్లు పెట్టుకోకూడదు కామనల్ని పూర్తిగా విడిచిపెట్టేసి బ్రతకడం అలవాటు చేసుకోవాలి అది ఆ మాత్రం త్యాగం చేయాలి కదా ఇప్పుడు ఒక ఆయన నా కాబట్టి మా కులాడికి పురుష పుత్ర సంతానం కలిగిట్లా మీరు ఆశీర్వదించండి అని కోరారు నేను అన్నాను మీకు ఎందుకంటే వేదాంతం చదువుకు వచ్చారు కాబట్టి వేదాంతం కాకుండా భిక్ష పెట్టి ఆశీర్వదనం చేయమంటే సుందరంగా ఆశీర్వదనం చేసి వచ్చేస్తాం అదే సమస్య కాదు నేను వాళ్ళు వేదాంతం కావలేదు భిక్ష సాధుంటూ భిక్ష పెట్టి పుణ్యం సంపాదిద్దాం అనుకున్నారు దానికి దానికి సరి ఆశీర్వదనం చేయడం భిక్ష చేయడం రక్షణించుకోవడం లేచకారాన్ని అలా కాదు వేదాంత పాఠం చదువుతో నా కొడుక్కి సంతానం